ీరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణానామాలయ నమామి భగవత్పాదశంకరంకరం త్ర సం నిర్మలస్మాత్ ప్రకాశకమనామయంగ బధ్నాతి జ్ఞానసంగేన చానఘ పురుషుడు ప్రకృతి ఆ వివేకము దాన్ని మనం విస్తారంగా చదివి ఉన్నాము పదమూడో అధ్యాయం ఉంటుందే పురుషుడన్నా క్షేత్రజ్ఞుడన్నా ఒకటే ప్రకృతి అన్నా క్షేత్రము ఒకటే ఆ ప్రకృతి దేహము మనస్సు కలిసి ప్రకృతి అనబడును క్షేత్రము ఆ ప్రకృతి త్రిగుణాత్మకము అంటే మూడు గుణముల యొక్క సమాహారము మూడు గుణములు కలిస్తే ప్రకృతి అవుతుంది ప్రకృతి బంధిస్తుంది పురుషుడు స్వతహాగా అసంగుడు కానీ ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెంది పురుషుడు బంధింపబడతాడు సో ఈ ఈ స్టోరీ చాలాసార్లు అనుకున్నాం సో ఈ సత్వగుణము ఎలా బంధిస్తుంది వాస్తవానికి సత్వగుణము చాలా నిర్మలమైనది అండ్ ప్రకాశకము అంటే మనకి కలిగే జ్ఞానమంతా కూడా సత్వగుణము వల్లనే సంభవం అవుతూ ఉన్నది మనకి జగత్తు అన్నీ తెలుస్తూ ఉంటాయి సత్వగుణ ప్రధానంగా ఉండడం మాత్రమే ఉండడం చేతనే మనం తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి ఏది నిర్మలమో ఏది ప్రకాశకమో ప్రకాశింపజేసేది ఏది ఉపద్రవములను కలిగించేది కాదో అటువంటి సత్వగుణము కూడా బంధిస్తుంది మనం కనుక కొంచెం అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాగంటే సత్వము సత్వగుణము ఉండడం చేత విజ్ఞానము కలుగుతుంది పాండిత్యం పాండిత్యం బంధిస్తుంది ఎప్పుడైతే నేను పండితుడను అనే అహంకారంలో మనిషి వెంటనే తనకంటే తక్కువ వారి ఎడల నిరాదరణ తనకంటే ఎక్కువ వారి ఎడల అసూయ తనతో సమానమైన వారి ఎడల స్పర్ధ అనే మూడు విధాలుగా అహంకారం బంధిస్తుంది కాబట్టి పాండిత్యము దానిని బట్టి అహంకారము దానిని బట్టి స్పర్ధ అసూయా మొదలైనటువంటి దోషములు ఈ విధంగా మనకి బంధము సత్వగుణము యొక్క బంధము కనబడుతూ ఉంటుంది మనం పండితుల్ని చూసినట్లయితే వాళ్ళు సత్వగుణము యొక్క బంధంలో ఉన్నారు అని తెలుస్తూ ఉంటుంది సత్వగుణ బంధంలో ఉన్నారు తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు బాగుంది కదా ఓకా అయితే సత్వములం ఇంకో విధంగా కూడా బంధిస్తుంది మన మనస్సులో మన మనస్సులో ఒక సుఖానుభవం అనేది ఉంటుంది సుఖం కలుగుతుంది అంటే బాహ్యములందరి పరిస్థితులను బట్టి మనస్సులో సుఖం కలుగుతూ ఉంటుంది ఆ సుఖము వచ్చిపోయే సుఖం అలా వచ్చిపోతుంది ఇప్పుడు మీరు మీకు నచ్చిన వాళ్ళకి అభివృద్ధి కలిగింది అనుకోండి మీకు సుఖానుభవం కలుగుతుంది కానీ ఎంతసేపు ఉంటుంది సుఖం ఇలా వస్తుంది అలా పోతుంది మనుషులకి బుద్ధి ఎందుకు మనస్సులో అనుభవానికి వచ్చే సుఖము బాహ్యములందరి పరిస్థితులపై ఆధారపడి అనుభవానికి వచ్చే సుఖము చాలా చాలా అల్పంగా ఉంటుంది మీరు చూస్తే మీరు పరిశీలించుకుంటే మీకే తెలుస్తుంది ఓ నిమిషం సుఖం మరో నిమిషం దుఃఖం ఇప్పుడు ఒక అమ్మగారు అమ్మగారు కాకపోతే పో ఒక అమ్మగారు అమ్మా మీ అమ్మాయి కులాసానా అని అడిగితే అయ్యో కులాసానండి ఆ భర్తతో బాటుగా ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు మంచి ఉద్యోగం పర్తుంది పిల్లలు బాగా చదువుకుంటున్నారు మీ అమ్మా అమ్మాయి కులాసా అని ఆమె ముఖంలో సంతోషం కనపడింది సుఖం ఇది స్మరణచేతనే సుఖము బాగుంది మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి అబ్బాయి ఏం బాగులేడండి వాడికి ఉద్యోగం సద్యోగం సరిగ్గా లేదు ఏదో ఉద్యోగం ఉంది కానీ ప్రమోషన్ రాలేది మధ్యన వాడు చాలా దుఃఖంగా ఉన్నాడు నేను కూడా ఆ దుఃఖంగా ఉన్నానని ఆవిడ దుఃఖంలోకి వెళ్ళిపోయారు చూడండి అమ్మాయి బాగుందనే సుఖం ఎంతసేపు నిలబడింది అలా స్మరణకు వచ్చిన నిమిషంలో ఆ సుఖం పోయింది దాని స్థానంలో మరొకటి స్మరణకు రాగానే ఆ సుఖం పోయి దుఃఖం వచ్చేసింది సో మొత్తానికి ఈ విధంగా వచ్చిపోయేటువంటి సుఖము కూడా అది సత్వగుణం యొక్క కార్యమే వచ్చిపోయే సుఖం కనుక ఈ సుఖం మళ్ళీ మళ్ళీ రావాలి అని వీడు కోరుకుంటాడు ఆ విధంగా దానికి అటాచ్ అవుతాడు దానితోటి సంఘాన్ని పెట్టుకుంటాడు కాబట్టి ఆ విధంగా సుఖరూపంగా కూడా ఈ సత్వగుణము బంధిస్తుంది ఇదంతా కూడా రీక్యాప్ అంటే గడచిన వృత్తాంతము ఒకసారి మీకు గుర్తు చేశా భాష్యంలో ఉన్నామేమో అని గుర్తు నాకు భాష్యం అయిపోయిందా అయిపోయింది గుడ్ గోడ్ మొత్తం శ్లోకం పూర్తి చేసేసాం వెరీ నైస్ ఆ సంగతి నాకు గుర్తు లేక నేను ఇంకోసారి మీకు రీక్యాప్ ఇచ్చాను మంచిది ఇప్పుడు రజోగుణం సంగతి చూడాలి మనం రజో రాగాత్మకం విద్ధి కృష్ణాసంగ సముద్భవం తన్నిబ్నాతి కౌన్తయ కర్మసంగే నేహనం స్వ కౌంతేయ మళ్ళీ సంబోధన అంటే ఓ కుంతి పుత్ర కుంతి చాలా గొప్ప పుణ్యాత్మరాలు ఆమె కడుపున నీవు పుట్టినావు కాబట్టి నీవు కూడా చాలా యోగ్యుడవు అని సూచన అలాగే సంబోధన హే కౌంటేజ విద్ధి తెలుసుకో ఈ విద్ధి అనే మాట భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది ఈ మాట భగవద్గీతలో ఎంతసేపటికి విద్ధి అనే దానికి ప్రాముఖ్యం మీరు కర్మకి సంబంధించిన పుస్తకం చూశారనుకోండి ఏదైనా వ్రతము వ్రతరత్నాకరము అనే పుస్తకాలు ఉంటాయి వ్రతరత్న దాంట్లో అనేక ముప్పై ఆరు వ్రతాలు నలభై ఎనిమిది ఉంటాయి దాంట్లో ఏముంటుంది మీరు చదువుతుంటే ఏముంటుంది ఇది ఇలా చేయాలి అలా చేయాలి పొద్దున్న లేవాలి ఇంట్లో స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి స్నానం చేసేప్పుడు తూర్పు వైపు నిలబడి చేయాలి పశ్చిమం వైపు నిలబడి చేయకూడదు పూర్చుని చేయాలి నిలబడి చేయకూడదు అంటూ ఈ రకంగా ఇది చేయాలి అది చేయకూడదు అది చేయాలి ఇది చేయకూడదు అని ఇంకా కురు మాకురు కురు మాకురు విధి నిషేధముల పుట్ట విధి నిషేధము తప్పింకే ఉంది చేయడమే అనే అంటే దాన్ని అది చూస్తే వ్రతరత్నాకరం లాంటి గ్రంథం చదివేప్పటికీ మనకేమనిపిస్తుందంటే మనిషి యొక్క సారము చేయుట అనిపిస్తుంది మనిషి యొక్క సారము క్రియా అనేటువంటి భ్రమ కలుగుతుంది అంతలా ఉంటుంది కురు చేయి చేయి చెయ్యి మాట సరే భగవద్గీతలో కూడా ఉంటుంది కురు అనే మాట లేకపోలేదు కురు కర్మైవ తస్మాత్వం అనే మాట ఉన్నప్పటికీ ఇక్కడ మనిషి యొక్క సారము కర్మ కాదు మనిషి యొక్క సారము జ్ఞానము అనే విషయాన్ని ఇక్కడ బాగా బోధిస్తారు కాబట్టి ఇక్కడ విద్ధి అనేదానికి ప్రాముఖ్యం తెలుసుకో చాలామంది ఏమంటారు అంటే తెలుసుకుంటే ఏమిటైంది అని అంటారు వాళ్ళకి ఆ జ్ఞానం యొక్క మహిమ తెలియక ఒక రకమైన మూర్ఖత్వం చేత అలా మాట్లాడుతున్నారు తప్ప తెలిసి చెప్పి మాట కాదు తెలుసుకో అంటే తెలుసుకుంటే ఏమవుతుంది అనే మాట తప్పు మాట అసలు ఆ ప్రశ్న తప్పు ముందు తెలుసుకో ఇప్పుడు నిప్పులో వేలు పెడితే తెలు కాలుతుంది అని తెలుసుకో ఏమవుతుంది తెలుసుకుంటే ఏమవడం ఏంటండి ఏమీ అవ్వదు ఏమవుతుంది ఏమీ అవదు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఏమవుతుంది ఏమీ అవ్వదు సపోజ్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా తినట్లయితే ఊబకాయం వచ్చి డయాబెటీస్ వచ్చి పెద్ద వయస్సులో అనవసరపు కష్టాలని వస్తాయి అని ఒక న్యూట్రిషనిస్ట్ ఓ మంచి చెప్పాడు మీరు తెలుసుకున్నారు ఏమవుతుంది ఏమీ అవు మీ దారిని మీరింటికి ఆ మంచి మాట ఆయన ఆయన ఆయన ఇంటికి పోతాడు వీడింటికి వెళ్ళి భోజనానికి కూర్చుండగానే అప్పుడు ఈ మాటకు గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి మిమ్మల్ని ఒక సరైన మార్గంలో పెడుతుంది కాబట్టి ఏమవుతుంది అంటే వెంటనే ఏమీ అవదు కొంతకాలం వరకు ఏమీ కాకపోవచ్చు కూడా సడన్గా ఓ సందర్భం వచ్చేప్పటికీ ఆ జ్ఞానము ప్రకాశించి వీడిని సరైన మార్గంలో నడిపిస్తుంది కాబట్టి తెలుసుకుంటే ఏమిటవుతుంది అని అడిగిన వాడు వాడికి ఆ తెలివితేటల్లో లేనివాడు అని అర్థం కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి మంచిని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏమవుతుంది ఏమో ఏదో అవుతుంది చూద్దాం ఏమవుతుందో చూద్దాం తెలుసుకోవాలి సో విద్ధి తెలుసుకును సో రజ విద్ధి రజోగుణం అని ఒకటి ఉన్నది దాన్ని నువ్వు తెలుసుకో ఈ రజోగుణం ఎలా ఉంటుంది రాగాత్మకం చూడండి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు ఆనెస్ట్గా అంటే సత్యం చెప్పాలి అసత్యం చెప్పకూడదు ఆనెస్ట్గా చెప్పాలి సో మీకు వందలు ఆభరణాల మీద మీకు ఆసక్తి ఉందా సపోజ్ ఉంది అన్నారు అనుకోండి దాని దాన్ని ఏమంటారు రాదము బంగారం ఇంత ముద్ద బంగారం అలా పడేస్తుంటే దాన్ని తీసుకోవాలని మీకు అనిపిస్తుందా దాని పేరే రాదము ఓ భార్యాభర్త నడిచి వెళ్తున్నారు ఫుట్పాత్లో ఫుట్పాత్ అంటే ఇక్కడ మన హైదరాబాద్ ఫుట్పాత్ అని కాదు కాలిబాటన నడిచి వెళ్తున్నారు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కాలిబాట ఉంటుంది దాన్ని నడిచి వెళ్తున్నారు నడిచి వెళ్తుంటే ఇంత బంగారం ముద్ద లేకపోతే బంగారపు కాయిన్ వరహారం ఏదో ఉంటాయి అది దాంట్లో కనపడింది కనపడిన వెంటనే భర్త దానిమీదకి మట్టిని చల్లేసాడు కాలుతో ఇలా మట్టి దాని మీద పడి ఇట్లా చేశాడు ఎందుకని వెనకాల వచ్చేటువంటి భార్యకు అది కనపడకుండా ఉంటే మంచిది కనపడితే ఆమెకి దాని ఎందు ఆసక్తి కలిగి తీసుకోవాలని అనిపిస్తుంది ఈ విధంగా ఈ లేనిపోని ఈ బంగారం మూట బంగారాన్ని సంపాదించి పెట్టుకోవటం వల్ల మనకి కష్టాలు వస్తాయి అనవసరం కదా ఇది అంచేది ఆవిడకి కనపడకపోతేనే మంచిది ఆ వ్యామోహం ఉంటుంది అనే అభిప్రాయంతో ఇలాగ కాళ్ళతో మట్టి తోసేసాడు దాని మీద తోసేసి ముందుగా అడుగు వేయిపోయాడు అంటే భార్య మీరు మట్టితో చూడక్కర్లేదు నేను వచ్చేప్పుడే చూశాను ఇప్పుడు మీరు చూసింది ఇప్పుడు చూశారు ఇందాకనే చూశాను నేనని చెప్పింది అంటే ఈయనకి బంగారమునందు రాగము లేదు ఆమెకు కూడా రాగము లేదు ఉండకూడదు ఎవరైనా చెప్తారు అక్షయ తృతీయ నాడు బంగారం అనేదో చెప్తారు అదంతా కూడా తప్పు అలా దాన్ని మీరు స్వీకరించగలరు అక్షయ తృతీయ లేదు అక్షయ తృ అన్ని తృతీయులు క్షయములే తృతీయ వచ్చి వెళ్ళిపోతుంది ఇంకా అక్షయ ఎలా అవుతుంది అలా శాశ్వతంగా ఉంటే అక్షయ అవుతుంది కానీ వచ్చి వెళ్ళిపోయి ఇది ఎలా అవుతుంది అక్షయము ఆత్మస్వరూపం ఒక్కటే తృతీయ అక్షయం కాదు ఉదయం పొద్దున్న ఏడింటికి తృతీయ వచ్చిందనుకోండి ఎంతవరకు ఉంటుంది మొన్నడు పొద్దున్న ఐదింటికో ఆరింటికో వెళ్ళిపోతుంది అక్షయం ఎలా అయింది క్షయమే అవుతుంది ఎవడో పెట్టాడు పేరు అలాంటివి పెట్టుకోకూడదు అక్షయ తృతీయ కాదు ఆత్మస్వరూపమే అక్షయమే కాబట్టి అక్షయ తృతీయ పేరుతో బంగారం కొనడం రైటా తప్పా తప్పు ఒకవేళ కొండదు ఉంటే ఇచ్చేయటం మంచిదా కదా మంచిది కాబట్టి రాగము అంటే అలా ఉంటుంది మాకు బంగారం కావాలి కొడుకు కూతురు మన చెప్పిన మాట వినాలి వాళ్ళకి ఏ సుఖ వాళ్ళకి దుఃఖాలు ఏంటి అలగకూడదు వాళ్ళు ఎప్పుడూ సుఖంగానే ఉండాలి అని మీరు ఆ సుఖంగా ఉండాలని కూడా తప్పేం కాదు వాళ్ళు మన చెప్పిన మాట వింటో మన చెప్పు చేతల్లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారా అనుకుంటే దాని రాగము తర్వాత కూతురు కొడుకు వాళ్ళ యొక్క సుఖ దుఃఖముల ఎడలా మీరు బెంగ ఏమైనా పెట్టుకున్నారా కొద్దో గొప్ప అది రాగము సో రాగానికి మీకు దృష్టాంతం చెప్పండి ఇలా ముఖం మీద ఇలా చెప్పేస్తే ఎలాగండి అంటే బట్ నేను అయితే నాట్ హెల్ప్ ఇట్ సో రాగము అంటే అదే సో రజోగుణం అంటే ఏమిటని అడిగితేగో ఇదే రజోగుణం ఈ రాగము రూపంగా రాగము అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ రూపంగా ఉంటుంది మీ మనస్సులో ఉంటుంది అది దాని పేరే రజోగుణము ఈ రజోగుణం ఏం చేస్తుందంటే అది తృష్ణాసంగ సముద్భవం ఈ తృష్ణాసంగ సముద్భవం అనే పదాన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేయొచ్చు కృష్ణాసంగముల నుండి పుడుతుంది కృష్ణ అంటే గ్రీడ్ కృష్ణ అంటే గ్రీడ్ తెలుగులో కృష్ణని ఏమంటారంటే పేరాస అంటారు పేరాస అనే పేరు విన్నారా పేరాస ఆశ పేరాస ఈ పేరాసకు తృష్ణ అనే పేరు సో మీకు బంగారం మీద ధనం మీద పెద్ద గ్రీడ్ లోభం ఉన్నట్లయితే అది ఏ తృష్ణ ఇప్పుడు ముఖ్యంగా మన మన సమాజంలో ప్రాచీన కుటుంబాల్లో కూడా పండిత కుటుంబాల్లో పండితులు విద్వాంసులు అయిన కుటుంబాల్లో కూడా సంతానం మీద వాళ్ళకి తృష్ణ అధికంగా సంఘం అధికంగా ఉంటుంది తృష్ణ అనేది ధనము భోగములు విలాసములు భోగ వాటి ఏడల తృష్ణ తర్వాత సంతానము ఏడల సంగముంటుంది సంగం అంటే వీడు నా కొడుకు పాతికేళ్ళు వచ్చినా కూడా నా కొడుకు నేను చెప్పిన మాటే వినాలి వీడికి పెళ్ళి అవ్వాల్సిన పెళ్ళి అవ్వాల్సిందే పెళ్ళి అవ్వాలి పెళ్ళివ్వకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతాడేమో అదో బెంగం అలా పెళ్ళి అవ్వాల్సిందే కానీ పెళ్ళి ఎలాంటిదాళు అవ్వాలి మేము చెప్పిన పిల్లని మాకు నచ్చిన పిల్లని మాకు అనుకూలంగా ఉండే పిల్లని మేము చెప్పిన మాట వినే పిల్లని వీడు పెళ్ళేడాల్సి ఉంటుంది పెళ్లి అయిన తర్వాత కూడా కొడుకు భార్యతో కలిసి ప్రేమగా ఉండడానికి మాకే అభ్యంతరం లేదు కాని మాతోటి ఉండేటువంటి వ్యవహారంలో ఆ భార్యాభర్తల ప్రేమ అడ్డు రాకూడదు తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట వినేసుకో వాళ్ళు అధుపాజ్ఞలలో ఉంటూ దానికి లోబడి భార్యని ప్రేమించాలి తప్ప ఈ అధిపాజ్ఞల నుంచి తప్పించేసుకుని నేను భార్యని ప్రేమిస్తున్నాను అనకూడదు అలాగే ఉంటారా లేకపోతే నేనేమన్నా అతిశయోక్తి చెప్పానా అలాగే ఉంటారు కదా దాని సంగము కాబట్టి ఈ కృష్ణ నుండి కృష్ణ అంటే డబ్బు మా దగ్గర నుంచి డబ్బు బయటికి వెళ్ళకూడదు మా దగ్గరికే డబ్బు వస్తూ ఉండాలి ఒక ఆయన అన్నారు ఇవాళ శుక్రవారం నేను డబ్బులు ఇవ్వనున్నారు నేనున్నాను మీరు ఇవ్వాలసిన అవసరం మీరు ఇవ్వాలా ఒక్కర్లేదా ఆయనకే ఇవ్వాలి మీ దగ్గర ఇవ్వడానికి డబ్బు ఉందా లేదా ఉంది మరి ఎందుకు ఇవ్వను ఎందుకంటారు అంటే శుక్రవారం డబ్బు లక్ష్మి వెళ్ళకూడదు లక్ష్మి వెళ్ళాలి శుక్రవారం నాడు మనకి రుణ విముక్తి అయిపోవాలి శుక్రవారం నాడు మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసేయాలి శుక్రవారం డబ్బు వస్తే మంచిది కదా కాబట్టి వాడికి డబ్బు ఇచ్చేసేయండి మీరు మీరు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసేయండి సో దాట్ దట్ ఈస్ ది రైట్ వే ఆఫ్ థింకింగ్ రైట్ థింకింగ్ అలా ఉండాలి స్వార్థంగా ఉండకూడదు కానీ అలాగంటే స్వార్థపూరితమైన ఆలోచనే ఉన్నట్లయితే దాని పేరే కృష్ణ ఈ తృష్ణ అంటే గ్రీడు లోభము ఆసక్తి సంసారమునందు లంపటమ లంపటత్వము ఇవి మీరు పెట్టుకుని వాటి నుంచి పుట్టేదే ఈ రజోగుణము సంగముల నుండి పుట్టునది ఓకే ఒక అర్థం ఇంకో అర్థం తృష్ణాసంగములు దేని నుండి పుడతాయో అది రజోగుణము దీని బహువ్రీ సమాసము అంటారు ఓకే మీకు రజోగుణం ఉన్నట్లయితే తృష్ణ పుడుతుంది తృష్ణ కాబట్టి అలాగే సంగము పుడుతుంది కాబట్టి ఇప్పుడు తృష్ణాసంగముల నుండి రజోగుణం పుడుతుందా రజోగుణము నుండి తృష్ణాసంగములు పుడతాయా అంటే చూడండి విత్తు నుండి చెట్టు పుడుతుందా చెట్టు నుంచి విత్తు పుడుతుందా అంటే చెట్టు నుంచి విత్తు పుట్టింది విత్తు నుంచి మళ్ళీ చెట్టు పుడుతుంది మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ విత్తు పుడుతుంది అలాగే మీలో లోభము ఆసక్తి ఉన్నట్లయితే అవి రజోగుణాన్ని బాగా బలం చేస్తాయి రజోగుణము బలపడినప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఆసక్తులు కొత్త కొత్త లోభములు పుట్టుకొస్తాయి కనపడిందా కాబట్టి ఈ రకంగా లోభము ఆసక్తి రజోగుణాన్ని బలపరుస్తాయి రజోగుణము లోభమును ఆసక్తిని మరి మరింత అధికంగా కొత్త కొత్త రకాలుగా అది నిర్మాణం చేస్తూ ఉంటుంది తృష్ణాసంగ సముద్భవం అంటే అర్థం అంటే మ్యూచువల్లీ నరిషింగ్ తృష్ణ సంగము అనేవి రజోగుణాన్ని పుష్టి చేస్తాయి రజోగుణము తృష్ణను సంగమును మరింత బలపరుస్తూ ఉంటుంది తృష్ణాసంగ సముద్భవం అనేటువంటి ఆ పదము యొక్క అభిప్రాయం అది కాబట్టి సో ఈ రజోగుణము అనేది అలా ఉంటుంది తర్వాత తది నిబర్ధనాతి కౌంటేయే అర్జున ఈ రజోగుణము చాలా గట్టిగా మనల్ని బంధిస్తుంది రాగరూపంగా బంధిస్తుంది రాగము చెప్పాను కదా ఏదైనా ఒక వస్తువుపై మీకు ఆసక్తి అలాగే ఒక వ్యక్తిపై ఆసక్తి ఒక పరిస్థితిపై ఆసక్తి ఒక ఘటనపై ఆసక్తి ఒక క్రియపై ఆసక్తి ఉన్నట్లయితే అదంతా కూడా రజోగుణమే కాబట్టి వాస్తవంలో పురుషుడు అంటే ఆత్మస్వరూపము గుణములకు అతీతమైనవి గుణములకు అతీతమైనటువంటి ఆత్మస్వరూపము ఈ గుణములతోటి తాదాత్మ్యాన్ని పొందుతుంది అదే సంసారముతో సంసారం యొక్క బంధము కాబట్టి గుణాతీతుడైన పురుషుడు లేకపోతే చేతనుడైన పురుషుడు గుణములతో సంయోగమును పొంది రజోగుణముతోటి సంయోగమును పొందినవాడై రజోగుణముతో తాదాత్మ్యాన్ని పొంది ఆ తర్వాత క్రియలను ఆచరిస్తూ ఉంటాడు ఆ క్రియలు బంధిస్తాయి రజోగుణ తాదాత్మ్యము దానివలన రాగము లేకసంగము తృష్ణ తృష్ణ పేరాస ఇగ ఈ లక్షణములను ఇటువంటి ఇమోషన్స్ని పెట్టుకుని మనస్సులో అటువంటి సంకల్పాలను పెట్టుకుని ఏ క్రియలను ఆచరిస్తామో ఆ క్రియలు తప్పకుండా బంధిస్తాయి సో కర్మసంగేన తత్ నిబ్నాతి ఆ రజోగుణము బంధిస్తుంది ఇంట్లో మీరు గమనించాల్సింది ఏమిటంటే గుణాతీతుడైన జ్ఞాని ఉంటాడు జ్ఞాని అంటే గుణములతో అతీతుడు సంసారి అంటే గుణములతో బొద్ధుడై ఉన్నవాడు గుణములతో తాదాత్మ్యము గలవాడు సంసారి గుణములతో తాదాత్మ్యం లేకుండా వాటికి అతీతంగా ఉండేవాడు జ్ఞాని జీవన్ముక్తుడు జీవన్ముక్తుని కూడా ఆ రజోగుణం ఉంటుంది అంటే జీవన్ముక్తులు ఇంకా జీవించి ఉంటాడు కదా ఆయనకు దేహము మనస్సు ఉంటాయి కదా అవి ప్రకృతి కార్యములే దేహము మనస్సు ప్రకృతి కార్యములే కాబట్టి వాటి ఎందుకు రజోగుణం ఉంటుంది ఆ రజోగుణ ప్రభావం చేత జీవన్ముక్తిని ఎందుకు కూడా మీకు క్రియలు ఉంటాయి ఆయన కూడా ఇటు నడుస్తాడు ఏదో భోజనం చేస్తాడు కారంగా ఉంటే బాగా కారంగా ఉందనుకుంటాడు తీయగా ఉంటే తీయగా ఉందనుకుంటాడు అన్నీ ఉంటాయి క్రియలు ఉంటాయి స్నానాధికం చేస్తాడు ఇటోటూ వెళ్తాడు భిక్షాటనం చేస్తాడు ఇటువంటి క్రియలు ఉంటాయి కానీ ఆ క్రియలు రజోగుణం నుంచి పుట్టినవే కానీ అది ఎటువంటి రజోగుణము తృష్ణ సంగము రాగము మొదలైన దోషములతో కూడిన రజోగుణం కాదు కేవలము క్రియకు ఎంత ఆవశ్యకమో అంత రజోగుణము ఉండి ఆ క్రియలు నిర్వర్తింపబడుతూ ఉంటాయి అప్పుడు అటువంటి రజోగుణము బంధించదు అంటే రాగముతో కూడి ఉన్న రజోగుణము మాత్రమే బంధిస్తుంది రాగము లేని రజోగుణము కేవలము క్రియలకు హేతువైతో ఉండేటువంటి రజోగుణము అంటే అది యాక్టివిటీ అది బంధించదు కాబట్టి సంసారులను రజోగుణము బంధిస్తుంది ఎందుకంటే ఆ రజోగుణము రాగము రూపముగా అటాచ్మెంట్ రూపముగా ప్రకటమై సంసారులను కర్మణ్యతలోకి నెట్టివేస్తుంది కర్మణ్యత అంటే నిరంతరము ఏదో ఒక క్రియను చేస్తూ ఉండుట అని దాని వలన కర్మణీయత ఏర్పడుతుంది ఉదాహరణకి తృష్ణ ఉన్నదనుకోండి తృష్ణ అంటే పేరాస ఈ వస్తువు నాకు ఉండి తీరాలి ఇటువంటి వస్తువు నాకు అధికాధికంగా నా దగ్గర ఉండాలి ఈ వ్యక్తి నా అధీనంలో వీడు లేకపోతే ఇటువంటి వ్యక్తులు నా అధీనంలో నేను చెప్పి ఉండాలి ఇటువంటి ఘన ఘటనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి అనే తృష్ణ ఉన్నదనుకోండి ఆ తృష్ణ వలన వాడు అనేక కర్మలను అనేక క్రియలను ఆచరిస్తాడు ఆ తృష్ణ చేత ప్రేరితుడై అలాగే సంఘము అటాచ్మెంట్ ఉందనుకోండి అటాచ్మెంట్ ఉంటే మీరు దాని చేత ప్రేరితులై అనేకటువంటి క్రియలను చేస్తారు లైక్ ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనుకోండి వాళ్ళ దారిని వాళ్ళని వదిలేయాలి ప్రకృతి యొక్క లక్షణం అది ఇప్పుడు పక్షులు చూడండి పక్షులు ఎలా ఉంటాయంటే అవి పక్షు గూడులో పిల్లలు ఉన్నప్పుడు గుడ్డు ఉన్నప్పుడు పొదిగి రక్షిస్తాయి ఆ గుడ్డు పగిలి చిన్న పక్షి బయటకు వస్తుంది అది ఇంకా ఎగరలేదు ఆహారాన్ని సంపాదించుకోలేదు కాబట్టి తల్లి పక్షి ఎంతో దూరమైనా ఎగిరి వెళ్ళి ఓ చేపనో లేకపోతే పురుగునో పట్టుకుని దాన్ని ముక్కులో కరిచి మళ్ళీ ఎంత దూరం ఎగిరి వచ్చి ఆ గూడుని కరెక్ట్గా మళ్ళీ చేరుకుని దాని దాన్ని తల్లి పక్షిని చూసిన వెంటనే ఈ పిల్ల పక్షులను ఇలా నోరు తెరుస్తాయి ఇలా విశాలంగా నోరు తెరుస్తాయి మొత్తం పక్షి అంతా నోరేనా అన్నంతగా విశాలంగా తెరుస్తాయి అప్పుడు ఈ పురుగునో లేకపోతే చేప ముక్కనో ఆ నోట్లో తల్లి వేస్తుంది ఆ రకంగా వాటిని పెంచి పోషేస్తుంది తర్వాత క్రమంగా వాటికి బూట్లోంచి బయటికి తోస్తూ ఉంటుంది పక్షి ఎగురు ఎగుదని అది ఎగరడం ప్రారంభించిన తర్వాత బాగా ఎగరడం అభ్యాసం అయిన తర్వాత మళ్ళీ బూడి దగ్గరికి రానివ్వదు ఈసారి కనుక గూడు దగ్గరకు వస్తే ముక్కుతో పొడి చేసి తరిపేస్తుంది ఈ పక్షులు ఇక అమెరికా అమెరికన్ సొసైటీ గురించి చెప్తున్నాను నేను అమెరికాలో ఎలా ఉంటుందంటే యూరప్లో కూడా అలాగే ఉంటుందని ఎవరో చెప్పారు నేను యూరప్ చూడలేదు చూడడం అంటే అక్కడ ఉండలేదు ఉండాలి అక్కడ కొంతకాలం ఆరు దోసాలు సంవత్సరమో ఉంటే మీకు సోషల్ లైఫ్ వల్ల అర్థం అమెరికన్ సోషల్ లైఫ్ నేను చాలా లోతుగా చూసే అవకాశం నాకు లభించింది అమెరికాలో పద్దెనిమిదేళ్ళు వచ్చేప్పటికీ అమ్మాయి అబ్బాయి కూడా బోత్ అబ్బాయికి ఎలా ఉన్నా అమ్మాయి విషయంలో కొంచెం మనం కొంత సెన్సిబుల్గా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద అబ్బాయి పడ్డానికి అమ్మాయి పడ్డానికి తేడా లేదా మరి కానీ అమెరికన్ సొసైటీలో ఆ తేడా ఉండదు అక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి సేఫ్టీగానే ఉంటుంది మరో రకంగా ఏముండదు కాబట్టి పద్దెనిమిదేళ్ళు వచ్చిన వెంటనే తల్లి తండ్రి కొడుక్కుంటూ ఉంటాను ఇంకా ఇంట్లోనే ఉంటున్నాడు వీడు ఎప్పుడు బయటకు వెళ్తాడు కొడుకు గురించి వాడి చదువు ఇంకా పూర్తవలేదు పద్దెనిమిదేళ్ళకి చదువు ఏం పూర్తవుతుంది కో కూతురు గురించి కూడా అంటే మరి చదువుకి అవసరం అవుతుంది కదా డబ్బు అంటే పో నీ దారి పో హాస్టల్లో ఉంటూ డబ్బు కావాల్సిన ఇస్తానులే అంటారు పంపించేస్తాను వెళ్ళకపోతే సలహా పెట్టారు మా డబ్బు మేమే సంపాదించుకుంటామంటే అది మరీ మంచిది వేసవికాలం సమ్మర్ హాలిడేస్లో వాళ్ళు ఉద్యోగం చేస్తారు మెక్డానల్డ్లోనూ దాంట్లో ఉద్యోగం చేస్తారు మీరు మెక్డానల్డ్కి ఎప్పుడు కాఫీకి వెళ్ళినా అక్కడ మనకి కాఫీ టీ ఇటువంటివి సర్వ్ చేసి యంగ్ గర్ల్స్ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు వాళ్ళందరూ యూనివర్సిటీ విద్యార్థులు అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లా అనేక సందర్భాలు వాళ్ళతో మాట్లాడాను కూడా మెక్డానల్డ్ కాఫీ చాలా బాగుంటుంది నేను కాఫీ తాగే రోజుల్లో మెక్డానల్డ్ కాఫీ తాగేవండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాఫీ సో ఆ కాఫీ మెగ్డాల్ స్వామి పూజ స్వామీజీకి కూడా మెగ్డానల్డ్ కాఫీ అంటే చాలా ఇష్టం ఆ రోజుల్లో నేను కూడా కాఫీ కోసం మెగ్డాల్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి తీసుకొస్తాను ఆ అమ్మాయి వాటి యూనివర్సిటీ అని అంటే పక్కనే ఏదో యూనివర్సిటీలో ఉండేది ఏం చదువుతున్నావు అంటే బీ ఫార్మా ఎం ఫార్మో చదువుతున్నానని చెప్పి అలా ఉంటారు అక్కడ వేసవకాలం కష్టపడి పనిచేస్తారు పనిచేస్తా డబ్బులు చంపాలి గంటకి పది డాలర్లతో వసూలు చేస్తారు రోజుకు వంద డాలర్లు చెప్పినా ముప్పై రోజులు పనిచేసి మూడు వేల డాలర్లు దాచిపెట్టుకుంటారు దాచిపెట్టుకుని యూనివర్సిటీలో ఫీజులు అవి కట్టుకుని చదువుకుంటారు లేకపోతే లోన్కి అప్లై చేస్తారు లోన్ ఇస్తుంది ప్రొఫె బ్యాంకులో లోన్ ఇస్తాయి ఆ లోన్ తోటి చదువుకుంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత తీర్చుకుంటారు తల్లిదండ్రులు ఇవ్వరు ఒకప్పుడు తండ్రి అప్పిస్తాడు కొడుక్కి వాడు ఫోర్ ఇయర్స్ కోర్స్ అనుకోండి త్రీ ఇయర్స్ అయిపోయి డాడ్ త్రీ ఇయర్స్ అయి ఫినిష్డ్ ఐ ఐ వర్క్డ్ బట్ ఐ హ్యావ్ టు సమ్ మనీ లెస్ ఈజ్ దేర్ ఫీజ్ ఈజ్ మోర్ మన యూ హ్యావ్ ఫర్ లోన్ అంటాడు తండ్రి ante of course i could have applied but somehow my credit rating was low therefore i am not getting a loan okay i will give you a loan ano 1000 dollars appistadu koduke malli vaadu buddhimantrulaaga udyogam chesina vante malli appu teesukochi dad idigo 1000 dollars malli idru kalisi premaga untaru chudandi aa system inka mana parents akkada parents ella untarante vaadiki paati peddlu ochina vaadini choosukone untaru ముప్పై ఏళ్ళు వచ్చినా తోస్తూనే ఉంటారు పెళ్ళైనా తోస్తూనే ఉంటారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాడి వెనకాల పడి ఉంటారు ఒకప్పుడు వాళ్ళ కాపురంలో అడ్డుపడి ప్రవేశించి వాళ్ళకేవో సుఖదుఖాలు ఉంటాయి దాంట్లో వీళ్ళు ప్రవేశించి తవ్వుతున్నమ్మా అని వేలు పెట్టి వాళ్ళకి పరిస్థితిని మరింత చెడగొట్టేటువంటి వాతావరణం కూడా ఉంటుంది అలా చెడగొట్టి అక్కడ మనస్సు చెడిపోయిన తర్వాత ఆశ్రమానికి వచ్చి స్వామీజీ ఇలా ఉంది ఏం చేయమంటారని సలహా ఇస్తారు అడిగితే ఈ స్వామి ఏం చేస్తాడంటే నీకు కుజదోషం ఉంది కాబట్టి వెళ్ళి పూజ చేసుకోమని సలహా చెప్తాడు ఈ స్వామి ఈ స్వామి ఏమని చెప్పాలి వాళ్ళకి దూరంగా ఉండు ఆశ్రమంలో ఉండు భగవద్గీత చదువుకో రామనామాన్ని జపం చేసుకోమని చెప్పాలా అది చెప్పడం నీకు నీ గ్రహ దోషం ఏమిటి ఇదేమిటి అదేమిటని ఇలాంటి సలహాలు ఇస్తాడు స్వామి ఇవ్వవలసిన సలహా ఏ స్వామి ఎటువంటి సలహా ఇవ్వాలి ఈ రజోగుణం యొక్క దోషంని ఎందుగలదు తెలుసుకో దాని నుంచి బయటపడు అని సలహా ఇవ్వద్దు స్వామి భగవతి ఇంకెవరు చెప్తారా సలహా సో ది is ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ సపోజ్ టు గైడ్ ద పీపుల్ ఇన్ ది రైట్ డైరెక్షన్ హ్యాజ్ బీన్ న్యూట్రలైజ్డ్ ఇండియన్ సొసైటీకి పట్టినటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆ సింగిల్ ఇన్స్టిట్యూషను వేదాంతాన్ని విడిచిపెట్టేసి భగవద్గీతను విడిచిపెట్టి శుద్ధ అయోమయ శాస్త్రాలు పట్టుకుని అంధవిశ్వాసాలకి సంబంధించినటువంటి శాస్త్ర అపసములు వాటికి శాస్త్రం అనే పేరే తప్పసరం అటువంటివి పట్టుకుని వాటిని ప్రచారం చేస్తూ వాళ్ళు కూడా అలా ఉండడం అన్నది ఇట్ ఈజ్ ఏ బిగ్ డిసప్పాయింట్మెంట్ విత్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ సో ఈ కథంతా ఎందుకు చెప్పారంటే రాగము తృష్ణ సంగము రజోగుణము ప్లీజ్ హోల్డ్ ఆన్ టు దీస్ ఫార్వర్డ్స్ they are very dangerous you should be away from all that aithe mari pillalu kashtapadtunte chustu undoku kashtapadtunte chustu undokopoddu support cheyachchu valaki help cheyachchu vallu help adigithe cheyachchu valla arakkapoyina kuda help cheyachchu mana pillallni manam support chepte avvu support chesthar but that is not the point vallu tama kaalla meeda saapu nilapade itla manam support cheyali vallaki freedom ivvalsundhi You you have to to give freedom to them, so that you become గివ్ ఫ్రీడమ్ టు దామ్ paddhati. దాట్ యూ బికమ్ ఫ్రీ అది రజోగుణాన్ని నుంచి బయటపడేటువంటి పద్ధతి ఒకవేళ మీరు రజోగుణంలోనే ఉండిపోయారనుకోండి తృష్ణ ఆసక్తి అవేం చేస్తాయంటే మిమ్మల్ని కర్మల ప్రవాహంలోకి నెట్టివేస్తాయి అంచేతనే రజోగుణ ప్రధానమైన వ్యక్తి కర్మణ్యుడుగా ఉంటాడు అంటే వాడు ఎప్పుడూ కర్మలను చేస్తూనే ఉంటాడు ఒక ఏదో ఒక పని తర్వాత ఇంకో పని ఇంకో పని ఇంకో పని అలాగ చేస్తూనే ఉంటాడు అంతేకాకుండా ఈ ఆసక్తి చేత ప్రేరితుడై కొత్త కొత్త కర్మలను ఆరంభం చేస్తూ ఉంటాడు కొత్త కొత్త కర్మలను ఇప్పుడు ఉదాహరణకి ఏమంటే చంద్రయాగం చేసేసాం కదా ఇప్పుడు తర్వాత ఏమి యాగం చేద్దాం అని ఆలోచిస్తారు కూర్చొని అర్థం ఏంటి వాడు రజోగుణం యొక్క పొట్టులో ఉన్నాడు అని అర్థం లేకపోతే ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఏమిటి సిమెంట్ బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి సిమెంట్ బిజినెస్ చేస్తూ చేస్తూ దాంట్లో పది కోట్లో ఎంతో లాభం రాగానే కంప్యూటర్ బిజినెస్ మొదలు పెడతాం సిమెంట్కి కంప్యూటర్కి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు సిమెంట్ బిజినెస్ చేసేవాడు దానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఏ చేయాలి తప్ప ఏదో లైమ్ స్టోను లేకపోతే సిమెంట్లో మరింత ఫర్దర్ రీసెర్చ్ అటువంటివి చేయాలి తప్ప సిమెంట్ బిజినెస్ చేసేవాడు వస్త్ర వ్యాపారం మొదలుపెట్టాడు అనుకోండి సిమెంట్కి వస్త్రాలకి ఏమైనా సంబంధం ఉందా సిమెంట్కి కంప్యూటర్స్కి సంబంధం ఏమైనా ఉందా ఉండదు సో ఈ రకంగా అంటే ఏమిటి ఏదో ఇంకోటి మొదలుపెట్టాలి ఐ హ్యావ్ టు స్టార్ట్ అనదర్ బిజినెస్ ఎందుకంటే ఇక్కడ పది కోట్ల ఆదాయం వచ్చింది కదా ఈ పది కోట్లని యాభై కోట్లు చేయాలి అంటే ఇంకో బిజినెస్ మొదలుపెట్టాలి ఈ సిమెంట్లో ఇంకో చిదో వచ్చేస్తున్నాం ఇంకా కొత్తగా రాదు అక్కడ కాబట్టి ఇంకో కొత్త బిజినెస్ మొదలుపెట్టి కంప్యూటర్ బిజినెస్ మొదలుపెట్టి దాంట్లో పది కోట్లు యాభై కోట్లు చేయాలి ఓకే యాభై కోట్లు వేయించిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఇంకో బిజినెస్ ఏది విమానాలు నడిపి బిజినెస్ ఏదో పెట్టడం యాభై కోట్లు మన దగ్గర ఉంటే ఐదు వందల ఎవడో అప్పిస్తాడు ఐదు వందల యాభై పెట్టి రెండు విమానాలను కొని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిప్పి బిజినెస్ మొదలు పెట్టడం ఎందుకని దాంట్లో ఐదు వందల లాభం వస్తుంది ఇలా పెంచి పెంచి అప్పుడు ధడేయమని కింద కూలబడ్డాం అప్పుడు కూలిపోయిన తర్వాత అప్పుడు ఇంకా చేయాల్సిన చాలా పనులు ఉంటాయి ఆ పనులన్నీ ఆ కూలిపోవడానికి సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటాయి బ్యాంక్రఫ్సీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాయి మొత్తానికి ఈ విధంగా మనిషి కేవలము తృష్ణ గ్రీడ్ కారణంగా లోభము కారణంగా ఆసక్తి లంపటము కారణంగా సంసారంలో చిక్కుకుని ఊరికే గెలగిల్లాడుతో శ్లేష్మంలో పడ్డ ఈగవలే గెలగిల్లాడుతో ఆ కర్మణ్యతలోనే చిక్కుకుని ఆ కర్మణ్యతలోనే ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి ఓ రోజు గుటుక్కుమని ప్రాణాలు విడుస్తాడు తప్ప వాడు సంసారబంధం నుంచి బయటపడేటువంటి ఆశయే లేదు మరి రజోగుణాన్ని చెప్పేప్పుడు మరి గట్టిగా చెప్పొద్దు చెప్తే దాని నుంచి మనిషి దూరంగా ఉండగలుగుతాడు అందుకోసం అలా చెప్తారు దాన్ని కాబట్టి ఈ రాత్రింబవళ్ళు ఈ రజోగుణంలో చిక్కుకుని ఉన్నవాడు కర్మసంగంలో పడిపోతాడు అంటే ధనము భోగములు నావాళ్ళు అనేటువంటి తృష్ణ పెరిగి పెరిగి పెరిగి వాటికి చెందినటువంటి కర్మలు అనేకానేకములైన కర్మలు ఉంటాయి ఆ కర్మల యొక్క గుప్పిట్లో పంజరంలో బంధింపబడిన వాడు డే అండ్ నైట్ రాత్రింబవళ్ళు ఎప్పుడు ఆలోచనలు మనస్సులో అలాగా తిరుగాడుతూ ఉంటాయి మరి ఇంకా ఇదేం చేయాలి అదేం చేయాలి దానికి దీన్నేం చేయాలి దీనికి దాన్నేం చేయాలి అని అలా తిరుగాడుతూ ఉంటాయి ఆలోచనలు వాడు ఖాళీగా కూర్చోలేడు ఇంట్లో ఎవళ్ళని విశ్రాంతిగా ఉండనివ్వడు ఇంకొకళ్ళకి ఇంకోహళ్ళకి ఫోన్లు చేసేసి వాళ్ళని కూడా ఈ కర్మజ్ఞతలోకి నెట్టే ప్రయత్నం చేస్తాడు తప్ప వాడి వాడి చుట్టూ అసలు విశ్రాంతి అనేది ఉండదు ఆత్మనిష్ట ధ్యానము ఇలాంటివి అసలు మీకు కళలో కూడా కానరావు అటువంటి కర్మణ్యతలో చిక్కుకుంటాడు సో నేను ఒక దృష్టాంతం చెప్తారు ఇప్పుడు ఫిజికల్ బాడీ ఉన్నది కదా వీడు ఎప్పుడైనా మీరు చూసారా వీడు మెడలో ఓ బరువైన డోలు వేసుకుని ఉంటాడు ఎప్పుడైనా చూసారా బరువైన డోలు అంటే మెడని కిందకి లాగేస్తున్నటువంటి డోలు ఒకటి ఉంటుంది వీడు మెడలో వ్యాధ డోలు అంత పెద్ద డోలు అక్కర్లా ఏదో చిన్న ఇళ్ళ ఇల్ల కొట్టడానికి అంత మరీ తేలికైంది ఆడవాలి కానీ ఇంత పెద్ద డోలు వేసుకోకూడదు కదా ఆ డోలు వేసుకుని ఇల్లా ఇల్లా నడుస్తూ ఉంటాడు అది ఓ యాభై ఉంటుంది ఆ డోలు ఒక తాడు ఉంటుంది అది దృష్టాంతం ఆ తాడు ఏమిటంటే వీడి యొక్క కోరికలు వీడి రాగము లోభము అది తాడు ఆ లోభము రాగము అనే తాడుతోటి మెడ చుస్తూ సంసార వ్యవహారములు ప్రపంచ వ్యవహారములు అనేటువంటి బరువైనటువంటి డోలు ఒకటి మెడ చుట్టూ కట్టుకుని వీడు ఇటు అటు అటు ఇటు మెల్ల కష్టపడుతో బరువు లాగుతూ మోస్తూ ఉంటాడు సంసార్లు ఎలా ఉంటాడంటే ఒక ఇన్విజిబుల్ బర్డన్ కంటికి కనబడని ఒక పెద్ద బరువైన మోట ఒకటిని ఎత్తిమీప పెట్టుకుని మోస్తూ ఉంటారు మీకు మామూలుగా చూడడానికి ఎలా ఉంటాడు సూట్ అండ్ బూట్ అన్నట్టుగా ఉంటాడు ఈ టోట సూట్ అండ్ బూట్ అని నేను వాడేవాడిని అప్పట్లో సూట్ అండ్ బూట్ అని నేను అనుకునేవాడిని ఈ మధ్యకాలంలో ఒక పొలిటికల్ లీడర్ కూడా సూట్ అండ్ బూట్ అని మొదలుపెట్టాను నేను అనుకున్నాను నా దగ్గరకు వచ్చేసరి ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటండి సూట్ అండ్ బూట్ పైకి చూడడానికి సూట్ అండ్ బూట్ అంటే సూట్ ధరిస్తాడు బూట్ వేసుకుంటాడు టైప్ టై కూడా ఉంటుంది టక్ టక్ టక్ టక్ నడుస్తూ ఉంటాడు సారీ మీద ఒక పెద్ద భయంకరమైన బరువుని మోసుకుంటూ ఇలా వంగిపోయి నడుస్తూ ఉంటాడు అంటే ఫిజికల్గా వంగిపోయాను కాదు మానసికంగా వంగిపోయి నడుస్తూ ఉంటాడు కారణం ఏంటంటే ఆ సంసారంలో ఉండేటువంటి ఎఫ్ఐర్స్ అవి ఎండ్లెస్ అవి అవి ఎప్పటికీ తెవలవు మీరు చూడండి జనరల్వి మీకు సంసారిని నేను చూపిస్తాను మీరు యూ డోంట్ మైండ్ కదా ఒక సంసారి అంటే బాగా సంసారంలో పీకల దాకా ముగిపోయి ఉన్నాడు అనేవాడిని మీకు నేను చూపించుకుంటారా అది ఓకే విత్ ఇట్ ఓకే ఎవడైతే సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మోటార్ సైకిల్ నడుపుతున్నాడో వాడు సంసారీ వాడు సంసారీ వాడు ఎప్పుడో కూలిపోతాడు ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఆన్ ది స్పాట్ ఇట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ హీ షుడ్ బి అరెస్టెడ్ ఎందుకంటే వాడు ఇంకోహిల మీద పెట్టేస్తాడా మోటార్ సైకిల్ తీసుకెళ్ళి దాని మీద వాడికి కంట్రోల్ ఉండదు డెట్ ఫర్ హీజ్ ఆబ్వియస్లీ వైలేటింగ్ ది లా ఇండియాలో కాబట్టి నడిచిపోతుంది అలాగే కార్లో వెళ్తూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడే వాడు సంసారి తీసే సంసారి ఈ టేక్ ఇట్ ఫ్రమ్ మీ ఇది రజోగుడి అనే సంసారి తర్వాత రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు చూడండి వాడు సంసారి రెండు సెల్ ఫోన్లు పెట్టుకుంటున్నాడు చూడండి వాడు మరీ లోతైన సంసారి రెండు ఇది చూసి అది అది చూసి ఇది పెట్టుకుంటూ ఉంటాడు ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఎగ్నస్ హెల్త్ రెండు సెల్ ఫోన్లు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అయిపోయాడంతేవాడు ఖర్చు అయిపోయాడు వాడు అంటే వాడు సంసారం ఇలా ఉంటారు సంసారం వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టడం చేత కాదు యాక్టివిటీ ఉంటుంది చూసారా కర్మణ్యతకి ఫుల్ స్టాప్ పెట్టడం ఎరగరు స్టాప్ ఇనఫ్ ఈజ్ ఇన్ అనే మాట ఎరగరు వాళ్ళు అది ఇన్ఫ్ అనేది ఏముండదు అలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ దోషం మనలో కూడా ఉంటుంది మీకు కొంతమంది స్వాములలో కూడా ఉంది ఇబ్బందులే రెండు మూడు సెల్ ఫోన్లు ఉంటారు తర్వాత స్వాములకి ఫోన్లు మాట్లాడేందుకు మనుషుల్లో పెట్టేసుకుంటారు ఇద్దరు ముగ్గురు పెట్టేసుకుంటారు వాళ్ళు చేసే పని మాట్లాడుతూ ఉండడమే ఈ స్వామి బదులు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు స్వామీజీ భిక్షకు వస్తారా రారు ఇవాళ ఖాళీగా లేరు అని ఎవడో చెప్తాడు స్వామి బదులు అంటే బాగా పీకల దాకా సంసారంలో దిగిపోయారని అర్థం వెరీ శాడ్ state of affairs. Human mind, uh, it is a sad saga of ignorance. Ajnana. Ajnana ni ka ne ka rupa lo. So, salat chitra ga unta be samsara mo hai. People should know. Bhashnan chudha mo, rajaharagatma kam vajogunam mo, raga me rupa mo ga kalgi untundi. రాగమంటే ఏమిటి రంజనాద్ రాగరికాదివత్ అది రంజనాత్ రాగ నిజానికి ఈ రాగ అనే శబ్దం ఎలా వచ్చిందంటే రంజు ధాతువు రంజనాత్ అంటున్నారు కదా రంజు ఆ ధాతువు నుంచి పుట్టింది రజ్యతే అనేన అనే కరణ వ్యుత్పత్తి నుండి రాగశబ్దం పుట్టింది రంజు ధాతువుకి అన్న ప్రత్యయం వస్తుంది రంజు ఆ అయితే ఆ నకారం పోతుంది ఆ నా పోయి ఆ రా మీద ఉండే అకారానికి దీర్ఘం వచ్చి జా గా అవుతుంది సో రాగా అవుతుంది అన్ను కాదు ప్రత్యయం అనే ప్రత్యయం వచ్చింది రాగా అయింది మొత్తానికి ఎలా వచ్చిందో చెప్పాను కాబట్టి రాగం అనేది రంజు ధాతువు నుంచి వచ్చింది ఈ రంజు ధాతువుకి అర్థం ఏమిటంటే ఈ తెలుగులో రంగు అనే మాటను చూసారా అది రంజు నుంచే వచ్చింది రంగు తెలుగులో కూడా జా గా అయింది తెలుగులో కూడా రంజు అని రంగు అని అయింది ఆ గయ్ అనే ప్రత్యేక లక్షణం అది పక్కన ఉంటుంటే ఆ చవర్గకి కవర్గ వచ్చేస్తుంది గా అవుతుంది రంగు ఇప్పుడు మీరు తెల్లని వస్త్రాన్ని తీసుకుని ఎర్రని రంగు కలిపిన నీళ్లు ఎర్రటి రంగు కలిపిన నీళ్లు ఉంటాయి కదా ఎర్రని నీళ్లు దాంట్లో ముంచి ఓ కొద్దిసేపు ఓ నిమిషమైన తో అట్టు పెట్టి ఆ వస్త్రాన్ని మీరు పైకి తీస్తే ఆ వస్త్రమంతా ఏమిటి పట్టేస్తుంది రంగు పట్టేస్తుంది ఇంకా ఆ రంగు పోయే పనే లేదు అది పోదు మీరు ఎంత ఉతికినా ఆ రంగు పోదు దాన్ని మీరు మళ్ళీ సబ్బు పెట్టి ఉతికారనుకోండి కొంత రంగు పోయి ఇంకా రంగు మిగిలి ఉంటుంది ఇంకా ఉతికారు అనుకోండి ఇంకొంచెం రంగు పోతుంది వెలుస్తుంది అంటారు ఎంత వెలిసినా అది తెల్లగావడం కళ్ళ అటువంటి రంగు ఆ రంగులకి గైరికాదివత్ అనుకున్నారు ఈ రంగులు పూర్వకాలము వెజిటబుల్ కలర్స్ అండ్ స్టోన్ నుంచి తీసిన కలర్స్ ఉండేవి గిరి గిరి అంటే పర్వతం అంటే బండరాయి ఆ బండరాయి మీద ఈ మినరల్స్ ఉంటాయి కాపర్ సాల్ట్స్ మికెల్ సాల్ట్స్ కోబాల్ట్ సాల్ట్స్ ఐరన్ సాల్ట్స్ అవి ఉంటాయి రాళ్లని పట్టుకుని ఉంటాయి ఆ రాళ్ళని మీరు కనుక తీసినట్లయితే రంగుల కింద వస్తాయి ఆ రంగు ఎర్రగా ఉండి వాటికి గైరికాది ధాతువులు గైరిక అనే రంగు ఉన్నది అది ఎర్రగా ఉంటుంది సో ఇటువంటి రంగులు ఈ రంగుని ఆ రాళ్ళని తీసుకొచ్చి పౌడర్ చేసి నీళ్లలో కలిపితే ఆ పౌడర్ కిందకి దిగిపోయి రా ఆ రంగు ఏమో నీళ్ళలో డిజాల్వ్ అవుతుంది దాంట్లో మీరు వస్త్రాన్ని ముంచి పైకి తీస్తే అది అది రంగు గలదే అవుతుంది దాని రాగము ఓకే మీ స్వరూపము శుద్ధమైన తెల్లని వస్త్రం వంటిది ఏమండి దాన్ని ఈ డబ్బు మీది లేకపోతే సంసారం ఆసక్తి వీడు నా కొడుకు ఈమె నా కూతురు ఈమె నా భార్య లేకపోతే వీడు నా భర్త ఇది నా ఇల్లు అనేటువంటి ఆసక్తి అనే రంగులో నీ స్వరూపాన్ని ఇలా ముంచి పైకి తీస్తే ఏమవుతుంది అది అది ఆ స్వరూపము అంత రంగు అయిపోతుంది ఒకసారి ఆ రంగు పట్టేసిందంటే ఆ రంగు వదలదు భగవద్గీత పదేళ్ళు విన్నా వదలదు కానీ వదిలించుకుంటే వదులుతుంది వదిలించుకోవడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే వాస్తవంలో ఆత్మస్వరూపానికి ఏ రంగు పట్టదు ఇది అజ్ఞానం చేత పట్టే రంగు కనుక జ్ఞానం చేత వదిలిపోతుంది సో ఆ విధంగా ఆ స్వరూపానికి ఈ రంగు పట్టేసి ఉంటుంది దాన్నే రజోగుణము అంటారు కృష్ణాసంగ సముద్భవం అది కృష్ణాసంగము ఈ రెండింటి నుంచి పుడుతున్నది ఆ రెండింటికి శంకరులు చక్కటి తేడానికి ఇస్తున్నారు కృష్ణ అప్రాప్తాభిలాష కోరిక దేని మీద కోరిక ఇంతవరకు మన దగ్గర ఏది లేదో దాని మీద కోరిక మనం సైకిల్ నడుపుతున్నాం అనుకోండి మోటార్ సైకిల్ మీద కోరిక పూర్వం నడిచి వాడికి సైకిల్ మీద కోరిక ఉండేది ర్యాలీ సైకిల్ ఉంటే ఎంత బాగున్నాం అని సైకిల్ తొక్కివాడికి మోటార్ సైకిల్ ఓ లూనా ఉంటే ఎంత బాగుండునో లూనా అని ఓ ఎలకల్లలాగా ఓ బండి ఒకటి ఉంటాయి దాని మీద కోరిక లూనా వాడికి ఓ చేతక్కుంటే ఎంత బాగుండనో ఇప్పుడు చేతక్కులు అలాంటివి ఏం లేవుతుంది ఇప్పుడేమో కొత్త రకం బళ్ళు వచ్చాయి ఓ చేతక్కుంటే ఎంత బాగుండను అని ఓ కోరిక ఈ చేతక్కు ఉన్నవాడికి ఓ మాదు కారు ఉంటే ఎంత బాగుండునో మాదుటీ కారు అంటే సీనారేకు డబ్బాలు ఎరుగుద్రా సేనారేకు డబ్బాలు ఆ డబ్బాలని ఇలా ఓపెన్ చేసి సాగదీసి వాటిని డోము కింద పెట్టి లోపల ఇంజిన్ పెడితే దాని పేరే మారుతి కారు అలా ఉండేది గౌరవం గౌరవం అలా ఎలా ఉందో నేను ఎరగను తలుపు తీసినప్పుడు వేసినప్పుడు డబ్బ డబ్బాలు ఆడిపోతాం గడగడలు ఆడిపోతాం పోతూ ఉండేది శ్రీనా రేపు డబ్బాలతో చేసినట్టుగా ఉండేది ఆ తలుపు వేసినప్పుడు తీసినప్పుడు ఒక సో సో Sonorous sound, ani, సునోరస్ సౌండ్ అని మీకు ఇంపోర్టెడ్ కార్స్ తలుపు వేసినప్పుడు ఎలా ఉంటుంది సౌండ్ మెర్సీడియస్ బెంజ్ కారు తలుపు వేశారని కొన్ని ఎలా వస్తుంది సౌండ్ బ్యాడ్ వస్తుంది మారుతీ కారు పాతకాలపు మారుతీ కారు తలుపు వేసినప్పుడు ఎలా వస్తుంది గడగడగడగడ అని వస్తుంది సౌండ్ ఆ సౌండ్ని బట్టి చెప్పేయచ్చు వేరీ బొతిక ఎలాంటిది అని ఎనీవే సో ఆ మారుతి కారు మీద కోరిక మారుతీయ కార్టు నడిపేవాడికి మెర్సీడియస్ బెన్స్ కార్టు నడపాలని కోరిక ఓక్స్ వేగాలని కార్ నడపాలని కోరిక ఇది కోరికలు సో కోరికల యొక్క లక్షణం అలా ఉంటుంది